ఒక గద్దకు నక్కకు స్నేహం కుదిరింది గద్ద చెట్టు మీద గూడు కట్టుకుని ఉంటే ఆ చెట్టు కింద నివాసం ఏర్పరచుకొని జీవిస్తుంది నక్క త నక్కకు పిల్ల పుట్టింది అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది అయితే ఓ రోజు నక్క ఆహారం తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళింది అది అదనుగా చూసుకొని గద్ద నక్క పిల్లను ఎత్తుకుపోయింది ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు పెట్టి తనువు తిరిగి కాసేపటికి తిరిగి వచ్చిన నక్కకు పిల్ల కనిపించదండి గద్దను అడిగితే తనకు తెలియదండి కానీ గద్ద చేసిన ద్రోహాన్ని నక్క కనిపెట్టింది అయినా ఏమీ చేయలేక మౌనంగా రూపించింది తర్వాతి రోజు తన బూటికి దగ్గరలో కొంతమంది వ్యక్తులు ఒక గర్రెను భరించి దాన్ని కాల్చడం కనిపించింది గద్దకు ఎలాగైనా ఒక మొక్కను ఎత్తుకుపోవాలని అడుగుతుంది మెల్లగా వెళ్ళి కాస్తంత మాంసాన్ని నూట ఖర్చుకొని పైకి ఎండు వాళ్ళెక్కడ పట్టుకుంటారో నేను భయపడి గబగబా గూటికి చేరుకుంది అయితే మాంసాన్ని దొంగలించే ప్రయత్నంలో తాను తోకలోని ఒక ఈకకు అంటుకున్నందు నిర్మించిన బూటికి అంటుకుంది మంటలకు తాళలేక ఇంకా రెక్కలు వాని పిల్లలు కింద అది చూసిన నక్క తినేసింది కళ్ళ ముందే పిల్లలు చనిపోవడం చూసిన గద్ద ఏడ్చింది ఆ రోజు తాను నక్కకు ద్రోహం చేయకుండా ఉంది అంటే ఈరోజు అవి తన పిల్లల్ని కాపాడేవి కదా అని తన్నులో తానే కుడిపోయింది నీతి తమ్మిన వాళ్ళను మనం బాధపడితే చివరకు మనకు బాధపడుతుంది